అది మహాభారం కింద అనిపిస్తుంది ఎవడో ఒక ఏదోసరికి పట్టుకెళ్ళిపోయేదాకా వీడికి నేను అన్నం కూడా సహించదు అది అప్రియము కాబట్టి కాదు ప్రియము కాదు అప్రియము కాదు అది అది కాదు మెటాలిక్ ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ అది ప్రియము కాదు అప్రీయము కాదు మనస్సు దాని ఎందు అటువంటి విభాగాన్ని కల్పించింది కాబట్టి మనస్సు సుఖమా దుఃఖమా మన సుఖము కాదు దుఃఖము కాదు ఆత్మ సుఖము లేదు దుఃఖము లేదు మనస్సులోనే లేదు మనస్సులోనే సుఖ దుఃఖం వ్యవస్థ ఖచ్చితంగా ఏం లేదు ఈవేళ సుఖం రేపు దుఃఖం అవుతుంది ఈవేళ దుఃఖం రేపు సుఖం అవుతుంది అది మనస్సులోనే లేదు కాబట్టి ఇదంతా కూడా ఈ కల్పనలన్నీ ఇదన్నీ కూడా మన మనస్సులో ఉన్నటువంటి వికారములు తప్ప వీటిల్లో ఎక్కడా వాస్తవికత లేదు కాబట్టి వీటి బేసిస్ మీద ఆకాశంలో భేదం ఎలా అయితే రాలేదో రూపకార్య సమాఖ్యాలని బట్టి ఆత్మస్వరూపంలో वोट बटी भेदमचेमी ले नकाशेद नि व्यवहार अस्थ अंतरण पर आकाशो व्यवहार ఆకాశంలో వ్యవహారం ఉంది ఎటువంటి వ్యవహారం ఉంది ఇది ఘటాకాశము ఇది మఠాకాశం ఘటాకాశం చిన్నది మఠాకాశం పెద్దది రూప ఘటాకాశం అని పేరు మఠాకాశం అని పేరు సమాఖ్య ఘటాకాశం కాఫీ తాగడానికి కొనుకొస్తుంది మఠాకాశం నిద్రపోవడానికి కొనుకొస్తుంది కార్యము కాబట్టి ఘటాకాశ మఠాకాశముల ఎందు రూపకార్య సమాఖ్యలను బట్టి భేదం వచ్చింది ఘటాకాశం భిన్నము మఠాకాశం భిన్నము ఇప్పుడు ఈ భేదము వ్యవహారంలో భాగంగా ఉంది ఈ భేదానికి హేతువు ఆకాశమే భిన్నము లేక ఉపాధి యొక్క ధర్మాన్ని భిన్నము కానీ ఏకమైన ఆకాశమునందు ఆరోపించుటయా ఆరోపించు కదా ఈ ద్వైతులకు ఇంక మీరేం చెప్తారు వాడేమంటాడంటే ఆకాశమే భిన్నమంటాడు కాబట్టి నీ వ్యవహారంలో ఉండే భేదాన్ని నేనేం కాదంటలేదు నీ వ్యవహారంలో అనుభవానికి వచ్చే వ్యవస్థ ఏదైతే వ్యవస్థ అంటే భేదపూర్వకంగా ఉంటుంది ఆ వ్యవస్థను నేను తోసిపుచ్చిన నీ వ్యవస్థను వట్టి పెట్టుకో నీ వ్యవస్థను నిలబెట్టడం కోసం ఆకాశంలో భేదం అక్కర్లేదండి ఆకాశంలో భేదం ఎందుకు నీ వ్యవస్థ కోసం నీ వ్యవస్థ కోసం ఉపాధిగత ధర్మములను ఆకాశమునందు అధ్యారూపము చేయబడినవి వాస్తవంగా ఆకాశంలో భేదం లేదు ఈ భేదములన్నీ కూడా ఉపాధులను బట్టి వచ్చాయి సరిపడింది కదా నీ భేదం సరిపడింది కదా ఆకాశము తత్వాన్ని చెడగొట్టక్కర్లేకుండగా నీ భేదం నీకు సిద్ధిస్తోంది వ్యవహార భేదము కాబట్టి వ్యవహార భేదాన్ని నిలబెట్టడం కోసం ఆకాశ తత్వాన్ని ఎందుకయ్యా చెడగొడతాం అని అంటున్నారు కాబట్టి ఆకాశభేద నిమిత్త వ్యవహార నా అంతరేణ పరోపాధికృతం ద్వారం ఆకాశంలో స్వతహాగా భేదం ఉంది దాని బట్టి వ్యవహారంలో భేదం వచ్చిందని నువ్వు అనుకోకు మరి భేదం ఎక్కడి నుంచి వచ్చిందంటే పర ఉపాధికృతం భిన్నమైన ఘటము ఘటాకాశం వేరు ఘటం వేరు ఆకాశము భిన్నమైనటువంటి ఘటరూప ఉపాధి ఏది కలదో దానిచేత దాని ద్వారా ఈ ఆకాశమునందు భేదము కల్పించబడినది అంతేగాని కాబట్టి ఉపాధి భేదము నువ్వను ఆకాశభేదం అని అనొద్దు ఆకాశం భిన్నం కాదు ఉపాధులు భిన్నం కాబట్టి నీ వ్యవహారం సిద్ధించటానికి ఉపాధి భేదము సరిపడుతుంది ఉపాధులు ఏమి ఉండే కల్పితమే కానీ వాస్తవంగా ఆకాశంలో భేదము లేదు మొత్తం భాష్యమంతా ఆకాశం మీద మనం ఇంకా ఆత్మ దగ్గరికి రాలేదు ఆత్మ దగ్గరికి వచ్చాక ఒక్కటే వాక్యం ఉంటుంది శ్లోకం చూసుకోండి మీరు రూపకార్యసమాఖ్యాశ్చ విద్యంతే తత్రై ఆకాశస్ నభేదోస్తి అంత దృష్టాంతమే తద్వత్ అదేవిధంగా జీవేషు నిర్ణయ అది దార్ష్టాంతికం అక్కడ శ్లోకము అలాగే ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దృష్టాంతం భాష్యం కూడా అలాగే ఉంది ఇప్పటివరకు భాష్యంలో మనం చూసింది దృష్టాంతమే యథైత ఇది ఎటులనో అటులనే ఇప్పుడు దార్ష్టాంతికనకు వచ్చాం ఏమిటది దేహోపాధిభేదకృతూ జీవేషు ఘటాకాశస్థానీయూ ఆత్మసునిరూపణత్ కృతో బుద్ధిమద్భి నిర్ణయ నిశ్చయ ఇత్య ఇప్పుడు ఆత్మసు ఆకాశు అన్నట్టుగా ఆత్మసు ఆకాశముల ఎందు బహువచనం ఎక్కడి నుంచి వచ్చింది ఆకాశంలో భేదాన్ని బట్టి రాలా ఆకాశములందు ఆరోపించబడిన ఉపాధిని బట్టి వచ్చింది బహువచనం అలాగే ఆత్మసు అనే బహువచనం ఆత్మస్వరూపంలో భేదాన్ని బట్టి రాలేదండి అది ఎందుకు వచ్చిందంటే దేహోపాధులు ఉన్నాయి దేహోపాధులు భిన్న భిన్నంగా ఉన్నాయి ఆ ఉపాధులలో ఉండే భేదాన్ని ఆత్మస్వరూపం మీద మీరు ఆరోపించి కృత ఆ దేహోపాధుల్ని దీన్ని పెట్టారు ఆ విధంగా మీకు ఆత్మల ఎందు భేదం వచ్చింది జీవులు అంటే ఘటాకాశ స్థానియేషు జీవుడంటే ఎవడు ఘటాకాశము వంటి వాడు ఆత్మ చైతన్యము ఘటనలో ప్రతిఫలించుచున్నది జీవుడికి ఘటాకాశానికి పోలిక రెండో ఒకటే జీ ఘటాకాశం ఎట్టుతో జీవు రామ శ్రీరామకృష్ణ వారు దృష్టాంతం చెప్పేవారు ఓ ఓ పాత్ర తీసుకో ఓ ఘటం తీసుకో ఘట దృష్టాంతం ఆకాశ దృష్టాంతం వారు జలాన్ని దృష్టాంతంగా ఇచ్చారు ఆ ఘటాన్లో నీళ్లు నింపు ఎదురుకుండగా గంగ ఆయనకి గంగ గంగ దృష్టాంతం కదా ఈ ఘటంలో ఏముంది గంగ నీరు ఉంది గంగా నదిలో ఏముంది గంగ నీరు ఉంది ఇప్పుడు ఈ ఘటము వేరు ఘటజలము వేరు గంగా జలము వేరు అది పరమేశ్వరుడు వీడి జీవుడు ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ జీవుడిని ఈ ఘటజలాన్ని తీసుకెళ్లి గంగలో ఇలా ఉంచు ఉంచితే ఇప్పుడు ఘటజలము గంగాజలము భిన్నంగా ఉన్నాయా ఏకమైపోయా ఏకమైపోయా కాబట్టి ఈ జీవుడు ఈశ్వరుల్లోనే ఉన్నాడు వీడే ఈశ్వరుడు బయట ఏం లేడు వైకుంఠంలోనూ జీవుడు ఎక్కడా ఉంటే భేదమే ఖాయమే ఈశ్వరుడు వైకుంఠంలో ఏం విష్ణువు అంటే సర్వవ్యాపకమైన తత్వము అసలు ఈశ్వరుణ్ణి మీరు పెర్సన్గా అర్థం చేసుకుంటున్నంతకాలము ఈ అద్వైతం మీకు వర్కౌట్ కాదండి నేను మీకు ఉన్న రహస్యం చెప్తున్నా మీరు ఈశ్వరుడు ఒక పెద్ద ఆయన ఆయన ఇలా ఉంటాడు అలా ఉంటాడు పట్టుపంచు కట్టుకుంటాడు కిరీటం పెట్టుకుంటాడు ఆయనకు ఒకళ్ళు ఇద్దరు భార్యలు ఉంటారని ఇలా మీరు మొదలెట్టినంతకాలము ఈ అద్వైతం వర్కౌట్ కాదు నేను ఉన్నమాట చెప్తున్నాను మీకు కొంచెం కుండ మొదలుకుంటున్నట్టు చెప్తున్నా నిజంగా ఒక ఆయన ఓ అరదన పిడతలు పక్కన పెట్టుకుంటాడు గట్టిగా చెప్పాల్సి వచ్చినప్పుడు అలా వాగ్ట్టు చెప్తూ ఉంటాడు ఇప్పుడు లేదు వాగ్గ్రూప్గా చేస్తున్నాడు ఆ పని కుండ బదులు పుట్టిన నిర్మోహమాటంగా చెప్తున్నాను మీరు దేవుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు పట్టుబంతులు పెట్టుకుంటాడు కిరీటాలు పెట్టుకుంటాడు ఆయనకి ఇద్దరు ముగ్గురు ఉంటాయంటే కళ్యాణాలు చూసుకుంటూ ఉండడం పలహారాలు భోజనం చేస్తూ ఉండడం తద్వారా దరీరం ఊరికే అలా ఊబ పెరిగినట్టుగా పెరిగిపోతూ ఉండడానికి ఉపయోగపడుతుంది తప్ప దేనికి పనికిరాదు అది దానికి ఏదో పుణ్యం వచ్చి స్వర్గానికి వెళ్ళడం పైమాట ఇప్పటికి ఇప్పటికి ఇదే మిగులుతుంది తర్వాత మాట అది ప్రస్తుతంలో ఇలాగే ఉంటుంది మీకు అద్వైతం మీకు తెలియాలంటే మిమ్మల్ని మీరు ఒక పెర్సన్గా తెలుసుకుంటున్నంతసేపు ఆ దేవుడు అనేవాడు కూడా ఇంకో పెర్సన్గా ఉంటాడు తప్ప అద్వైతం అక్కడి నుంచి వస్తుంది ద్వైతమే ఉంటుంది అంచేతనే ఈ ద్వైతవాదులకి అద్వైతం అంటే వాళ్ళకి ఏదో ఒళ్ళంతా కారం రాసినట్టు ఉంటుంది కదా అదే అనుకూలంగా ఉండదు సో ఈ అద్వైతము వాళ్ళకి నచ్చదు కాబట్టి అద్వైతం మీకు సిద్ధించాలంటే నేను ఆకాశము మీరు ఆకాశ ధ్యానం బాగా చెయ్యాలి ఆకాశాన్ని ధ్యానం చేసిన వాడికి ఆత్మతత్వం తెలిసిపోతుంది నేను ఆకాశము వంటి వాడను స్పేస్ లైంక్ ఏమీ ఉండవు అలాగే మీరు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు కోపాలు ఉండవు తాపాలు ఉండవు తర్వాత ఏమీ ఉండదు అంతే ఏమీ ఉండదు ఏ రకమైన ఎక్స్పెక్టేషన్ అపేక్ష ఉండదు పాజిటివ్ ఉండదు నెగిటివ్ ఉండదు అలాగా ఒక జడులాగా ఉండిపోతాడు జడోన్ మొత్తం పిశాచవత్ అన్నారు జడు పిశాచవత్ అంటే పిశాచవ కాదు దెయ్యం పట్టినవాడు అని అర్థం యువజన భాగవతంలో వచ్చింది సో పిశాచవట దెయ్యం పట్టినవాడు దెయ్యం పట్టినవాడికి ఒకళ్ళని చూస్తే ప్రేమ ఉండదు ఇంకొకళ్ళని చూస్తే వ్యతిరేకం ఏమి వాడు అదోలా ఉంటాడు ఉన్న పిచ్చివాడు అంతే జడుడు వాడికి ఏమీ ఉండదు అన్ని అలాగే వేలమోహమేశ్వరు చూస్తూ ఉంటాడు అలా అలాగే ఉంటాడు జ్ఞాని ఎందుకంటే అతని మనస్సు ఆకాశంలో ఉంటుంది దాంట్లో కదలికలు ఏమీ ఉండవు ఆపోజిట్స్ ఉండవు సుఖము దుఃఖము ప్రేమ ద్వేషము ఏమీ ఉండవు మీరు ఆ రకంగా ఆకాశ ధ్యానం మీరు చేస్తే మీ స్వరూపము అట్టి నిర్విశేషైతన్యము అని మీకు తెలుస్తుంది అప్పుడు దేవుడు కూడా నిర్విశేష చైతన్యమని మీ మనస్సుకు వస్తుంది అప్పుడు అభేదం స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది ఘటాకాశంలో ఉండే ఆకాశము మహాకాశం కంటే భిన్నంగా లేదు ఇప్పుడు ఈ రామకృష్ణ పరమహంసుల దృష్టాంతంలోకి వస్తే దాన్ని నీలలో ముంచారు ముంచితే భేదమేముంది ఆయన ఇంకో మాట అన్నారు సపోజ్ యు ఇమాజిన్ ఆ ఘటం కూడా జలమయమైన ఘటం అనుకో అప్పుడు ఇమేజిన్ అలాంటి ఘటం ఏమేమి లేదు ఊహిందండి మీరు మట్టితో చేసిన ఘటం కాకుండా జలంతో చేసిన ఘటంలో జలము కొద్దిగా పోసి ఈ జలంతో నిండిన జల ఘటాన్ని తీసుకెళ్లి గంగా జలంలో పెడితే మీకు భేదం ఏముందండి అక్కడ భేదాన్ని కల్పించేది ఏముందండి ఏమీ లేదు లేకపోతే పచ్చిఘటం అంటే మీరు కాల్చిన ఘటం కాకుండా పచ్చిఘటం తీసుకోండి దాంట్లో నీళ్లు పోసి వెంటనే గంగానదిలో ముంచండి ఆ ఘటం అంతా కూడా పిండి పిండి అయిపోయి అడుక్కి వెళ్ళిపోతుంది అప్పుడు ఈ ఘటనలో నీరికి గంగా జలంలో నీరికి భేదమే ఉందండి అలాగే ఈ దేహము నేను అనుకుంటే మీరు దేవుడి కంటే భిన్నంగా జీవుడుగా మిగిలి ఉంటారు కానీ దేహాభిమానానికి అతీతంగా మీరు వెళ్ళినప్పుడు మీకు దేవుడికి భేదమే ఉంది ఏ భేదము లేదు అంటే దట్ ఈస్ హౌ థింగ్స్ ఆర్ అంచేతనే ఘటాకాశస్థానీయసు తర్వాత ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఘటాకాశము వంటి వాడు జీవుడు ఘటాకాశం సెటిల్ చేయండి మహాకాశము నుంచి పరిణామం అంటే దాంట్లో ఎవల్యూషను ట్రాన్స్ఫర్మేషను వచ్చి ఘటాకాశం వచ్చిందా అలాగేమైనా అయిందా అంటే ఘటాకాశము మహాకాశము యొక్క వికారమా కాదు మహాకాశంలో ఏ ట్రాన్స్ఫర్మేషను లేదు ఏ మార్పులు లేకుండానే ఘటాకాశంలాగా కనపడుతుంది అలాగే ఆత్మస్వరూపంలో ఏ చేర్పులు మార్పులు లేవు లేకుండానే మనస్సు దృష్టిలో జీవులాగా భాషిస్తోంది అంతే అంతకంటే భేదం అనేది లేనేలేదు కనుక బుద్ధిమంతులు ఎలా నిర్ణయించుకుంటారు బుద్ధిమంతులు బుద్ధిమద్దిహి నిశ్చయ బుద్ధిహీనులకి ఎక్కడ కుదురుతుంది స్థూల బుద్ధి గలవాడన్నా బుద్ధిహీనుడన్నా ఒకటే వాడు స్థూల దృష్టితో ఆలోచిస్తాడంతే వాడికి భే అభేదం వాడికి ఏమర్థం అవుతుంది వాడికి భేదమే అర్థమవుతుంది ఈ కొన్ని చోట్ల ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు కొత్త సిస్టమ్ ఒకటి పెట్టారు ఇప్పుడు బూందీ అక్కడే చేసి పూ పూ అక్కడ చేస్తే కావలసిన లడ్డూలు తయారు చేయలేకపోతున్నారు ఇప్పుడు రోజుకి లక్ష లడ్డూలు చేస్తున్నారు అట్ట ఇప్పుడు ఇంకా మూడు లక్షల్లో రెండు లక్షల్లో కావాలి అంచేది ఇప్పుడు స్కీమ్ ఏమిటంటే బూందీ అక్కడ చేయరు బూందీ బయట చేస్తారు అవుట్సోర్సింగ్ ఆఫ్ ది బూందీ ఆ బూందీ తీసుకొచ్చేసి ఇంకా ఊరికే వీళ్ళు ఇంకా దానికి నెయ్యాను బెల్లము లేకపోతే పాకం కలిపిస్తూ ఉన్నాము లడ్డూలు చేసేస్తూ ఉండం అది అయితే మేము డబుల్ ది కెపాసిటీ చేయగలమని ఇప్పుడు కొత్త స్కీమ్ పెట్టారు ఎందుకు అన్ని లడ్డూలు అసలు ఎందుకు చేయాలి నా ప్రశ్న ఏమిటంటే ఎందుకు ఈ లడ్డూల నేను దేనికోసం మీరు ఆ లోపల చేయగలిగినది ఓ గుండి గుడు లడ్డూలు చేసి దేవుడికి నైవేద్యం పెట్టి చిన్న చిన్న లడ్డూలు చేయి ఇంత అక్కర్లేదు ఇంతంత లడ్డూలు మామూలు చిన్న చిన్న విసిరికాయలు ఉంటాయి చూడండి ఆ సైది లడ్డూలు చిన్న లడ్డూలు చేసి అవి ఓ నైవేద్యం పెట్టండి ఫస్ట్ కమ్ ఫస్ట్ సెర్వడు పొద్దున్న మహాపూజ అయిపోయిన ఉంటున్నా నైవేద్యం పెడతారు నైవేద్యం అయినప్పుడు అక్కడ భక్తులు ఎవడు ఉంటే వాళ్ళకి పెడతారు మీరు సత్యనారాయణం చేసినప్పుడు ఏం చేస్తారు ఓ ఇంత ముద్ద చేస్తారు చిన్న చిన్న ఉండలు చేస్తారు ఆ టైంకి వచ్చిన వాళ్ళందరికీ కాదనుకుండా చెరువు ఉండ ఇస్తారు దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఎయిట్ ఒకవేళ వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉండలు తక్కువనుకోండి సగం సగం చేసి ఇస్తారు అయిపోయాయి ఓ విసర్ నోట్లో వేసుకోవడం ఈ లడ్డూల వ్యాపార కేంద్రంగా మార్చాల్సిన అవసరం ఏమిటి అసలు దేవాలయాలని పాకశాలలుగా మార్చి దేవాలయాలు అంటే పాకశాలలు అయిపోయాయి అమెరికాలో కూడా ఇంతే మీకు అమెరికాలో ఫస్ట్ క్లాస్ దోశ ఇడ్లీ తినాలంటే దేవాలయానికి వెళ్తే తిరగలుగుతారు వెజ్ ప్యూర్ వెజిటేరియన్ బ్రేక్ఫాస్ట్ మీకు కావాలంటే దేవాలయానికి వెళ్ళిపోతే సరిపడుతుంది నన్ను అడిగారు నేనేమో న్యూయార్క్లో ఉన్నప్పుడు స్వామీజీ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారంటే ఏదో ఒకటి ఇవ్వండి ఏదో ఒకటి తింటారంటే మీకు దోశ ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ మేము అరేంజ్ చేస్తామంటే ఓకే అంటే కానీ మీరు బయటికి రావాల్సి ఉంటుంది ఓకే వెళ్తున్నారు దానికే మాభాగ్యులు దేవాలయానికి వెళ్ళిపోయారు పడిపోయారు దేవుడి దర్శనం వాళ్ళు ఏం కాదు ఆ అడ్డు ఏమీ లేదు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైంలో దేవుడు దర్శనం దీనికి దానికి పుస్తకం ఈ దేవాలయం సెల్లార్లో ఉంటుంది ఇది ఇది కిచెను దేవుడు పైన ఉంటాడు కాబట్టి మనం దండబెట్టులో కిందకి దిగడవే దిగేస్తే ఇక్కడ లడ్డూలు అదే ఇడ్లీను దోశ ఆర్డర్ చేసేస్తే వచ్చేస్తాయి ఐదు నిమిషాల్లో తినేసేయడం మళ్ళీ ఇంకో దండబెట్టుకు దీని దేవుడు ప్రసాదమే కూడా పైగా అది అంత ప్రసాదం సో దేవాలయాలని పాకశాల కింద మార్చిపారేసారు శివాలయం విష్ణువాలయాలను చూసి శివాలయం వాళ్ళు మొదలుపెట్టారు పూర్వం ఇది విష్ణువాలయాలకే ఉన్నది శివాలయంలో విభూతే ప్రసాదముంటే చేతిలో విభూతి వేయడం ఆ విభూతి కొంత ముఖానికి పాముకుని వీరింది నోట్లో వేసుకోవడం అది కూడా ఉంది ఓ విదరు ప్రసాదం కదా వరే అదే కొంచెం నోట్లో వేసుకోవడం విభూతి కొంచెం నోట్లో వేసుకుంటే ఆ సర్వరోగాన్ని వారిని అని అనుకోవడం నోట్లో వేసుకోవడం భస్మ కదా అంతే అదే ప్రసాదం కానీ మరి విష్ణువాలయాల వాళ్ళు ఇంతంత పని చేస్తుంటే మనం ఎందుకు వెనకబడి ఉండాలని వీళ్ళు విష్ణువాలయాలను చూసి శివాలయం వాళ్ళు మొదలుపెట్టినవి రెండు ఉన్నాయి ఒకటి కళ్యాణం శివుడికి కళ్యాణం అంత పెద్ద ఇంపార్టెంట్ కళ్యాణ కాపదహనం చేసిన వాడికి కళ్యాణం ఏమిటండి ఏదో కళ్యాణం పార్వతీ కళ్యాణం ఏదో ఉందనుకోండి కానీ ఒకప్పుడు ఈ కళ్యాణాలు అవి ఉండేవి కా వీళ్ళని చూసి వీళ్ళు మొదలుపెట్టారు అదొకటి రెండు ప్రసాదం లడ్డూలు పెద్ద పెద్ద ఇదంతా కూడా డైగ్రెషన్ ఎందుకు వచ్చిందో వచ్చింది టాపిక్ కాబట్టి ఈ భేద దృష్టి ఎందుకుందో చెప్తున్నాను కాబట్టి వ్యవహారం అంటే వైదిక వ్యవహారం మతపరమైన వ్యవహారం సర్వత్రా భేద దృష్ట మీరు అనొచ్చు పోనీ మీకు ఎందుకంటే ఆ గోళ మీ దాన్ని మీరు ఉండొచ్చు కదా అంటే చూడండి మీరు భేద దృష్టిని నిరాకరిస్తే కానీ అభేదం ఇది అద్వైతం ఇది దీని పేరు సిద్ధాంతం పేరు ఏక సిద్ధాంతం కాదు ఇది అద్వైత సిద్ధాంతం ద్వైత నిరాకరణమే తత్వం కాబట్టి ద్వైతాన్ని నిరాకరించేటువంటి ప్రయత్నం అది ఉపదేశంలో భాగంగా శాస్త్రంలో ఉంటుంది మనం కూడా దాన్ని అల్లగాలి ఎందుకంటే మన మనస్సులో ఈ ఈ భావాలన్నీ ఉంటాయి వీటినన్నింటినీ ఎవడో ఒకడు బ్రష్ తీసుకుని క్లీనప్ చేయాలి స్క్రబ్బింగ్ అంటారు మామూలుగా ఇప్పుడు నేను చేసే పని ఏమిటంటే మీ ఇంటికి వచ్చి మీ బెడ్ మీ హాల్ అది చక్కగా బ్రష్ కుంకుడుకాయ బ్రష్ సోప్ వాటరు తీసుకుని క్లీనప్ చేసి వెళ్ళిపోయాను అనుకోండి నే అదే చేసే పని నేను నేనంటే నేనని కాదు శాస్త్రం చేసే పని అదే ఓ చీపురుగట్టు పట్టుకునే చెంబుడు ఓ బకెట్ నీళ్లు పట్టుకుని నీళ్లు పోస్తూ ఉండడం చీపురుతో తోసేస్తూ ఉండడం క్లీనప్ అయిపోతుంది మైండ్లో ఉన్న భావాలన్నింటినీ కూడా ఆ రకంగా పురపక్ష సిద్ధాంత రూపమైన జలములతో కడిగి పారేస్తే వీడి మనస్సులో ఇంక ఏ భావము ఉండకూడదు అలా ఆకాశంలాగా అయిపోవాలి ఆకాశంలాగా అయిపోతే అప్పుడు వాడికి ఆత్మస్వరూపం తెలుస్తుంది అప్పుడు దేవుడు తెలుస్తుంది అంతేగాని ఈ మొత్తం ఈ ఈ వ్యవస్థ అంతా బుర్ర నిండా పట్టించుకుని చెడు జిలు పట్టించుకున్నట్టుగా పట్టించుకుని దాని నుంచి అప్పుడప్పుడు అద్వైతం అంటూ ఉంటే ఏం అద్వైతం అద్వైతమైన వర్కౌట్ కాదు కాబట్టి దిస్ ఈస్ ది వేట్ అధ్యతనే భాష్యకారులు వాళ్ళు అలా చేస్తారు ఇప్పుడు దీంట్లో ఎలాగంటే ఈ పూర్వపక్షాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆత్మతత్వం గురించి మాట్లాడడానికి అర్హత లేని వాళ్ళు ఆత్మతత్వాన్ని గురించి మాట్లాడడం వల్ల ఈ దోషాలన్నీ వచ్చాయి వీటిని అన్నింటినీ ఇలాగ ఖండించాల్సిన అవసరం పడింది ఇప్పుడు నైయాయికులు ఉన్నారు న్యాయశాస్త్రం వాళ్ళు ప్రమాణ ప్రధానులు అంటే ప్రత్యక్షం ఏమిటి అనుమానం ఏమిటి ఉపమానం ఏమిటి శబ్దం ఏమిటి అని వాళ్ళు ప్రమాణ నిరూపణం చేస్తారు ఇకపోతే వైశేషుకులు ఉన్నారు వాళ్ళు ప్రమాణం కంటే ప్రమేయానికి ప్రాధాన్యకు ప్రమేయము అంటే పదార్థము పదార్థ కంటితో చూసి పదార్థమేమిటి చెవితో వినే పదార్థం ఏమిటి అది శబ్దము ప్రమేయప్రధారమైనటువంటి శాస్త్రం వాళ్ళది ఇక యోగం ఉన్నది ఇది సాధనప్రధానం అంటే ఆసనము యమము నియమము ఆసనము ప్రాణాయామము వాటికి ప్రాధాన్యం అందుకే ప్రమాణం అంటే ప్రమేయం అంటే ఈ రకమైన చర్చలేముండవు సాధనానికి ఎక్కువ ప్రధాన ప్రధానాన్ని ప్రాధాన్యం ఇస్తారు యోగంలో ఇంకా పూర్వమీమాంసకులు ఉన్నారు వీళ్ళు కర్మ కర్మ చేయడం కర్మ చేయాలి ప్రతిదానికే కర్మతో ముడిపడి ఉంటుంది వైదిక కర్మాది చేస్తూ ఉండాలి అది పూర్వమీమాంస యొక్క ప్రాధాన్యం వీళ్ళెవళ్ళు ఆత్మతత్వాన్ని గురించి మాట్లాడకూడదు వాళ్ళ వాళ్ళ సబ్జెక్టులో వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండడం ఆత్మతత్వం గురించి మాట్లాడాలంటే వాళ్ళు వేదాంతులు ఒక్కళ్ళే మాట్లాడాలి మిగతా వాళ్ళు ఎవరూ మాట్లాడకూడదు అయితే మిగతా వాళ్ళు నోరు మూసి కూరుకోరు వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మతత్వం గురించి వ్యాఖ్యానాలు చేయడం ప్రారంభిస్తారు పూజ చేసుకునేవాడికి ఆత్మతత్వం గురించి మాట్లాడే అర్హత లేదు వాడు పూజ చేసుకుంటూ ఉండడం అంతే అప్పుడు అంతఃకరణం శుద్ధమైతే తర్వాత ఆత్మతత్వాన్ని గురించి మాట్లాడచ్చు కానీ వాడు ఏం చేస్తాడు ఆ పూజతోటి ఆ సంస్కారాన్ని మనస్సులో పెట్టి ఆత్మభిన్నము ఉంటాడు ఎందుకంటే పూజ చేసేవాడే ఆత్మాను పేకటాడేవాడు ఆత్మా ఒకటే అంటే ఎక్కడ కుదురుతుంది మరి ఈ పూజ ఎందుకు చేస్తున్నట్టు జనరల్గా ఈ పూజలు చేసుకున్నప్పుడు సత్యనారతం చేసుకునేప్పుడు ఈ బంధువులు వెళ్ళి అక్కడ పేకట్టాడుకుంటూ ఉంటారు గదిలో అందుకోసం అలా అర్థం వాడాత్మ వీడాత్మ ఒకటే అంటే ఆ మాట వెళ్ళి వాడికి చెప్తే వాడికి పూజ ఏం నిలబడుతుంది ఇంకా కాబట్టి ఈ సంస్కారాలు భేద సంస్కారాలు పెట్టుకుని ఆత్మస్వరూపాన్ని నిరూపించే ప్రయత్నం చేయడమే పెద్ద పొరపాటు కాబట్టి ఆ పొరపాటు నుంచి వస్తాయి ఇటువంటి దోషాలన్నీ కూడా ఎనీవే కాబట్టి ఈ సృష్టిలో బద్ధజీవుడు ముక్తజీవుడు అంటూ ఏమీ లేరు అందరు జీవులు పరమాత్మయే భేదమేది కూడా లేదు ఈ భేదము వీడు బద్ధుడు వీడు ముక్తుడు వీడు సుఖీ వీడు దుఃఖి ఇంకా కంప్లీట్ చేసేస్తున్న శ్లోకాన్ని సో ఈ భేదములన్నీ కూడా కేవలము స్వీకృతి మూలకములు అని వర్ణిస్తారు అంటే నేను బద్ధుడను అనుకుంటూ ఉంటాడు నేను బద్ధుడును అని అనుకుని మీరు స్వీకరించి దాన్ని ఆ బంధాన్ని మీరు ఫైట్ చేస్తే ఆ బంధం బిగుసుకుపోతుంది కాబట్టి నేను బద్ధుడను అని అనుకోరాదు భావన వస్తుంది మనస్సులో మనకి సంసార బంధం ఉంది అని భావన వస్తుంది అన్నప్పుడు ఏం చేయాలి దాన్ని ఉదాసీనంగా వాళ్ళ సాక్షిగా ఉండిపోవాలి ఆ భావనని బలపరచనివద్దు దానిని వ్యతిరేకించనివ్వద్దు దాన్ని సపోర్టు చేయవద్దు దాన్ని ఫైట్ చేయవద్దు జస్ట్ లీవ్ ఇట్ లైక్ దాట్ ఎందుకంటే బంధమును స్వీకరిస్తే వీడు బద్ధుడవుతాడు స్వీకారం మూలకమే ఇప్పుడు దుఃఖం కూడా అటువంటిదే మీకు ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి మీరు వెంటనే ఆ దుఃఖాన్ని స్వీకరించేసి దుఃఖిస్తూ కూర్చోడం ఇప్పుడు పూర్వం వాళ్ళు చెప్తారు ఆయన ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చేప్పటికి అమ్మగారు ఏడుస్తూ కూర్చున్నారు ఆవిడ ఏడుస్తున్నారు గౌరవండు ఏడుస్తున్నారు అమ్మ ఆ భార్య ఏడుస్తుంటే ఏదో ఏడవడానికి తగినంత కారణం ఉండే ఉంటుందని ఆయన కూడా ఏడవడం ప్రారంభించాడు ఆయన ఏడుస్తున్నాడు ఈ లోపల వాళ్ళ బావ మురదొచ్చాడు బావ ఏడుస్తున్నాడు అక్క ఏడుస్తోంది మనం ఏదో కారణం ఉండే ఉంటుందని ఆ బావ మరద ఏడవడం ప్రారంభించాడు ఈ లోపల అక్కడకు మహాత్ముడు వచ్చాడు మహాత్ముడు వచ్చి ఏడవకుండా అలా నిలబడ్డాడు వీళ్ళ ముగ్గురిని చూస్తాం అప్పుడు వీళ్ళు అనుకున్నారు ఏమిటి ఏడవకుండా నిలబడ్డాడు ఏమిటని ఒక కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఉంటే కానీ అసలు మనస్సుకి తోచదు అదో సిద్ధాంతం ఒకటి ఉంది వీడు ఏడవకుండా అలాగే నిలబడు ఉన్నాడు ఏమిటని వీళ్ళ ముగ్గురు ఒక్కసారి ఇతని కేసు చూశారు ఇతని కేసు చూస్తే ఇతను అడిగాడు ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగారు అడిగితే బావమరదన్నాడు మా బావ ఏడుస్తున్నాడు కాబట్టి నేను ఏడుస్తున్నాను మరి నువ్వెందుకు ఏడుస్తున్నావా అంటే నా భార్య ఏడుస్తుంది తగినంత హేతువు లేకుండా ఆవిడ ఏడవదు కాబట్టి హేతు ఉండే ఉంటుంది కాబట్టి నేను ఏడుస్తున్నాను ఆవిడని అడిగారు ఈయన ఏమన్నా నువ్వెందుకు ఏడుస్తున్నావు అని ఆవిడ ఉత్తరం ఇచ్చింది కార్డుముక్క ఆ కార్డుముక్క మీద ఏదో రాసి ఉంది ఫలానా వాళ్ళే ఎవడో పోయారని రాసు అందుకోసం ఏడుస్తున్నారు ఈ దుఃఖానికి ఏమైనా హేతు ఉందా వీళ్ళిద్దరు దుఃఖానికి హేతు లేదు కానీ ఆవిడ దుఃఖానికి హేతు ఉందని మీరంటే ఆవిడ దుఃఖానికి మాత్రం హేతు ఏమిటి అంటే ఎవడో పోయారు ముసలాయన పోయారు ముసలాయన పోకపోతే కూర్చుంటాడా అందరూ పోతారు ముసలి వాళ్ళు పోతారు యువనంలో ఉన్నవాళ్ళు పోతారు మధ్య వయస్కులు పోతారు పిల్లలు కూడా పోతారు అందరూ పోతూ ఉంటారు పోయి వాళ్ళు అందరూ పోయి పోయి టైం వచ్చినప్పుడు పోతూ ఉంటారు దీనికి విధుల్లో దృష్టాంతం చెప్పాడు ఒక కొమ్మరివాడు రెండు వందల ఘటాలు తయారు చేయాలి సంత వస్తుంది వీక్లీ మార్కెట్కి సంత అనిపాడు ఆ సంతలో వీడు కుండలు పెట్టి అమ్ముకుంటాడు రెండు వందల కుండలు చేయాలి అని ప్లాన్ వేశాడు చిన్న పెద్ద మట్టి తీసుకొచ్చి చేయడం ప్రారంభించాడు ఈ ఈ చక్రం మీద పెట్టి తిప్పుతో పైకి తీసాకడ అడుగు వరుసగా పెడతాడు ఫస్ట్ స్టేజ్ అడుగున చిల్లు ఉంటుంది అలా వరుసగా పెట్టి అవి మోస్తరుగా డ్రై అయిన తర్వాత పూర్తిగా డ్రై అవ్వకూడదు మోస్తరుగా డ్రై అయిన తర్వాత కూర్చొని ఆ కట్టిపుచ్చుకుని ఇలా ఇలా కొట్టి అడుగు చిల్లుల్ని ఫిక్స్ చేస్తాడు అది సెకండ్ స్టేజ్ ఆ తర్వాత ఎండ పెడతాడు థర్డ్ స్టేజ్ ఆ తర్వాత కొలిమిలో పెడతాడు ఫోర్త్ స్టేజ్ బండి ఎక్కిస్తాడు ఫిఫ్త్ స్టేజ్ తర్వాత అక్కడ దింపుతాడు ఎక్కడ సంతలో దింపుతాడు సిక్స్త్ స్టేజ్ అప్పుడు వివిధ వ్యక్తులు కొనుక్కు వెళ్తారు సెవెంత్ స్టేజ్ సెవెన్ స్టేజెస్ వర్ణించాడు విదురుడు వర్ణించాడు అని ఆయన ఏమన్నాడంటే ఫస్ట్ స్టేజ్లో కొన్ని కొండలు పగిలిపోతాయి ఈ అడుగు చిల్లు పెడుతుంటే కొన్ని పగిలిపోతాయి పక్కన బారాసి ఇంకోటి తీసుకుంటాడు సెకండ్ స్టేజ్లో కొన్ని పగిలిపోతాయి ఏమిటి చిల్లు ఫిక్స్ చేసి ఎండ పెడుతుంటే కొన్ని పోతాయి ఎండ పూర్తిగా ఎండిన తర్వాత మీకు కొలిమిలోకి ఎక్కిస్తుంటే కొన్ని పోతాయి కొలుగులోంచి దింపుతుంటే కొన్ని పోతాయి బండి ఎక్కిస్తుంటే కొన్నిపోతాయి బండి దింపుతుంటే కొన్నిపోతాయి వీళ్ళు కొనుక్కును పట్టుకెళ్ళి వాళ్ళ ఇళ్లకు పట్టుకెళ్ళి ఆ వాడుకుంటుంటే కొన్నిపోతాయి కాబట్టి ఈ కుండ ఇప్పుడు ఎందుకు పగిలిపోయిందనే ప్రశ్న లేదు సమాధానం లేదు ఈ దేహమును కూడా కుండల వంటివే ఘటాకాశం మీకు మనం చేశాను కదా కాబట్టి ఈ ఫలానా అప్పుడు పోయాడని నువ్వు ఏడవడం అంటే నువ్వు ఎప్పుడైనా ప్రశ్నించావా అసలు ఆ దుఃఖ హేతు అని ప్రశ్నించావా దుఃఖం వచ్చిందని చెప్పేసి వెళ్ళి దాన్ని గట్టిగా కౌగులించుకుని ఏడుస్తానంటే ఎవరు ఆపగలరు కాబట్టి దుఃఖానికి హేతువే లేదు దుఃఖాన్ని స్వీకరించకూడదు నేను దుఃఖాన్ని స్వీకరించను కమ్ వాట్ మే నేను దుఃఖాన్ని స్వీకరించను అప్పుడు మీరు చూడండి ట్రై చేసి చూడండి మీరు దుఃఖాన్ని సి సిద్ధంగా ఉంటారు దుఃఖాన్ని స్వీకరించ పిసిన ఛాన్స్ రాగానే పట్టేసుకుంటారు హ్యా మనిషి ఎడిక్ట్ అయి ఉంటాడు దుఃఖాన్ని ఏ దుఃఖం లేకుండా వారం రోజులు ఏ దుఃఖం లేకుండా ఉంటే ఏమిటి ఏ దుఃఖం లేకుండా ఇంత సాఫీగా సాగిపోతుందని కంగారు పడతాడు కూడా మనిషి దుఃఖించటానికి అలవాటు పడి ఉంటాడు నిన్ను ఎవడు దుఃఖించమన్నాడు నువ్వు దుఃఖించక అసలు దుఃఖించమే వద్దు మీరు స్వీకరిస్తే దుఃఖం ఉంది తప్ప స్వీకరించకపోతే దుఃఖమే లేదు అసలు నిజానికి అహంకార మమకారములను త్యాగం చేయటమే మోక్షం మోక్షం అంటే కొత్తగా పట్టుకొచ్చి ఇది ఏమీ లేదు ఘటము ఘటము అంటే అహంకార భావన రూపంగా అహంకార మమకారములు అనేటువంటి ఒక పరిచ్ఛేదము ఒక లిమిటేషన్ మనం పెట్టు ఆ మమకారము లేదు అహంకారము లేదు ఆకాశం వలె స్వచ్ఛంగా మనస్సు పెట్టుకుంటారు ఇప్పుడు చూడండి మీ మనస్సుకి బంధం ఉందా మోక్షం ఉందా ఇది లేదు అది లేదు మీరు ముక్తులయ్యే ఉంటారు కాబట్టి నేను ముక్తుడను కాలేదు అనే భ్రమని కూడా మీరు తొలగించాల్సి ఉంటుంది అలాగే రాగద్వేషాలు ఉంటాయి రాగ ఒక వ్యక్తి మీద లేక ఒక వస్తువు మీద అటాచ్మెంట్ ఉంటుంది ఇంకొక చోట ద్వేషం ఉంటుంది భయం ఉంటుంది ఏమిటివి ఈ రాగద్వేషములు ఈ భయము ఇవి మనిషిని చాలా హింస పెడతాయి ఎక్కడున్నాయవి మీకు భయం వేసింది అనుకోండి భయం వేస్తుంది ఈ భయం ఎక్కడుంది మీరు చర్చ చేయండి అన్వేషించండి ఈ భయం ఎక్కడుంది కూర్చో మెడిటేషన్లో కూర్చొని ఇప్పుడు నాకు భయం వేస్తుంది ఈ భయం ఏమిటి ఇది ఎక్కడుంది అని మీరు అన్వే దాన్ని చేయండి దాని నుంచి పారిపోవద్దు దాని నుంచి ఎస్కేప్ అవ్వద్దు దాన్ని కౌగులించుకుని కౌగులించుకోవడం అంటే వాచ్ చేసి భయపడితో కూర్చోవడం కూడా వద్దు భయపడుతూ కూర్చోనివ్వద్దు భయాన్ని తరిమేసే ప్రయత్నంలో ఇటు పరుగులు తీయనివద్దు జస్ట్ స్టే విత్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై భయం వేస్తోంది స్పష్టంగా భయం వేస్తోంది కదండి ఈ భయం వచ్చినప్పుడు భయం మనకి తెలుస్తూ ఉంటుంది భయం వేస్తుంది ఇప్పుడు ఈ భయము ఏమిటి నేను ఒకసారి అర్ధరాత్రి తెలివి వచ్చింది ఒంటరిగా ఉంటాను నేను ఎప్పుడూ ఒంటరిగానే ఉంటాను అందులో కొన్ని చోట్ల నా ఒంటరితనం ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల నాలుగు మైళ్ళ దాకా ఎవడో మనిషి ఉండడు నేను టొరాంటో వెళ్తాను అక్కడ విష్ణు టెంపుల్ అని ఉంది అక్కడ ఓ గది ఉంది ఆ ఓ మూల ఉంది ఆ గది రెండో ఉంది ఆ మూల కార్నర్ పెద్ద బిల్డింగ్ మూడు అంతస్తుల బిల్డింగ్ ఓ కార్నర్ ఆ కార్నర్లో కూర్చుని ఆ గదిలో ఉంటాను నేను దీపం ఇంత కటికి చేకండి తప్ప ఇంకేమీ లేదు అది దొప్పటి అలా ఉంటాను పడుకుని నిద్రపోతాం తెలివి వచ్చింది ఇప్పుడు ఆ విష్ణు టెంపుల్లో మనుషులన్నవాడు ఎవరు లేడు మళ్ళీ వాళ్ళందరూ రాత్రి తొమ్మిదిన్నర యాభై వెళ్ళిపోతారు మళ్ళీ పొన్నాడు పొద్దున్న ఏడు గంటల దాకా ఎవడు రాడు అసలు భయంకరమైన చలి బయట మంచు చలిను బయట టెంపరేచర్ మైనస్ ట్వంటీ ఉంటుంది ఆ లోపల నేను ఒక్కడే ఉంటా ఆ బిల్డింగ్ ఎంత బిల్డింగ్ అంటే మన ఈ డైమండ్ పాయింట్ డెక్కన్ కార్నర్ బిల్డింగ్కి పది రెట్లు బిల్డింగ్ అది అంత విశాలమైన బిల్డింగ్ ఆ బిల్డింగ్ చుట్టూ పెద్ద తోట అడవి కూడాను అక్కడ అలాగే ఉంటుంది సో చుట్టుముట్టు ఎవ్వలేడు నేను ఉన్నా ఒక్కడే ఉన్నా అర్ధరాత్రి ఒంటి గంటకి తెలివి భయం వేసింది ఇప్పుడు ఈ భయాన్ని ఏం చేయాలి నేను మీరు రామనామని చెప్పిస్తే భయం పోతుంది అదొక పద్ధతి బట్ ఇంకో పద్ధతి అది ఒక్కటే పద్ధతి కాదు ఇంకో పద్ధతి ఈ భయం అనగానేమి ఏమిటి భయం ఎందుకు వేస్తోంది అంటే దెయ్యమైనా ఉండాలి ఈ దయము దెయ్యం అంటే ఏమిటి దెయ్యానికి కూడా ఆత్మ ఉంటుంది కదా మన ఆత్మ దయ్యం వేరు కానే కాదు భయపడాల్సిందే ఉంది పోలండి అంత దూరం మీరు వెళ్ళొద్దు అసలు ఆ భయము యొక్క స్వరూప స్వభావాలని పరీక్ష చేయండి ఒకసారి దాన్ని గమనించండి అసలు ఏమిటో ఆ ఇప్పుడు ఈ భయం ఉంది రాగము అటాచ్మెంట్ ద్వేషము కోపము శత్రువు ఇవి లోపలున్నాయా బయట ఉన్నాయా ఇప్పుడు భయం పరీక్ష చేయండి లోపలుందా బయట ఉందా ఇప్పుడు దెయ్యం వల్ల భయం వేసింది అనుకోండి బయట ఉందా లోపల ఉందా బయట ఉంది కదా మరి బయట ఉంటే ఈ దిక్కువల భయం లోపల ఉన్నట్టే బయట ఉన్నట్టే ఇప్పుడు లోపల ఉంది లోపలుంటే ఎక్కడుంది మనస్సులో ఉంది మనస్సులో ఎక్కడుంది యు సెర్చ్ ఫర్ ఇట్ యు ఫైండ్ ఇట్ నిజానికి సత్యం ఏమిటో చెప్పంటారా భయం అన్నది లోపల లేదు బయట లేదు మీరు ఉందనుకుని స్వీకరించి భయపడుతున్నారు తప్ప అది లోపల లేదు బయట లేదు నేను ఏం చేశానంటే అలా కూర్చున్నాను నాకు తోడేవాళ్ళు ఆ దేవాలయంలో ఉన్నటువంటి దేవతలు నాకు తోడు అక్కడ విగ్రహాలు ఉన్నాయి పది విగ్రహాలు ఉన్నాయి ఒక గ్యాలరీ ఆఫ్ విగ్రహాలు ఉంటాయి అక్కడ విష్ణు ఉంటాడు శివుడు ఉంటాడు గణపతి ఉంటాడు కుమారస్వామి అందరూ ఉంటారు వాళ్ళందరూ అక్కడెక్కడో ఉన్నారు నేను ఈ మూలపడు నాకు ఆ దేవతలు తోడు ఆ దేవతలకి నేను తోడు దీంట్లో భయం ఏమి ఇంకా భయం వేస్తే ఏమవుతుంది వాట్ విల్ హ్యాపీ దేనికి భయపడాలి సో ఈ అటాచ్మెంట్ ఏమిటి అటాచ్మెంట్ ఏమిటి ఎక్కడో ఉంటాడు కొడుకో కూతురో ఎవడో ఎక్కడో దూరంగా ఉంటారో వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతూ ఉంటారు వాళ్ళ మీద అటాచ్మెంట్ ఉందనుకోండి ఏమిటి అటాచ్మెంట్ అటు సిటీ ఇది అవుట్ సైడ్ ఉందా లోపల ఉందా అటాచ్ కొడుకు బయట ఉన్నాడు కొడుకు యొక్క అటాచ్మెంట్ బయట ఉన్నట్టపల ఉన్నట్టా నిజానికి లోపల లేదు బయట లేదు ఇట్ ఈస్ నే ఇన్సైడ్ నార్ అవుట్ ఇట్ ఈజ్ నాట్ దేర్ ఉందని మీరు భ్రమపడుతున్నారు కాబట్టి నేను మీకు చేసే మనం ఏమిటంటే రాగాన్ని కానీ ద్వేషాన్ని కానీ భయాన్ని కానీ యు నే ఎంబ్రేస్ ఇట్ నార్ యూ ఫైట్ ఇట్ ఫైట్ చేయకూడదు మీరు ఫైట్ చేస్తే మీ మనస్సుని మీరే శత్రువు కింద తయారు చేసుకున్నట్టు అవుతుంది ఎందుకంటే మనం దేన్ని ఫైట్ చేస్తాం శత్రువుని ఫైట్ చేస్తాం మీ మనస్సుని మీరే శత్రువు కింద మీ మనస్సుతో మైత్రి వద్దు మిత్రుడు కాదు శత్రువు కాదు అలా పరీక్ష చేయటం ఈ భయం ఎక్కడుందో లోపలుందా బయట ఉందా అని పరీక్షించటం మీరు ట్రై చేసి చూడండి ఇది మెథడ్ కాదు దేర్ ఆర్ అదర్ మెథడ్స్ బట్ ఈ మెథడ్ కూడా ట్రై చేయండి వాస్తవంలో స్వీకృతి మూలకాలు కూడా స్వీకరించటం అంటే నాకు భయం వేస్తుంది అని మీరు అనుకుంటే భయం ఉంది భయం లేదు ఏం లేదు అనుకుంటే పోయింది మీరు సపోజ్ మీకు భయం వేస్తుంది సడన్గా ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి మీకు ఏదో ఎక్సైటింగ్ న్యూస్ ఎవడనే చెప్పాడు అనుకోండి ఆ భయం ఏమవుతుంది పోయింది మళ్ళీ ఆ ఎక్సైట్మెంట్ అంతా తగ్గి మళ్ళీ గుర్తుకొచ్చినప్పుడు వస్తుంది అది అటాచ్మెంట్ కూడా అలాంటిదే ద్వేషం కూడా అటువంటిదే ఇవి వాస్తవంలో లోపలు ఉన్నాయనుకోవడానికి లేదు బయట ఉన్నాయనుకోవడం వాటికి హేతువు బయట ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ భయం ఆ ఇమోషన్ లోపల ఉన్నట్టు అనిపిస్తుంది వాస్తవంలో లోపల లేవు బయట లేవు అది మిథ్య ఇట్ ఈజ్ ఆల్ ఇమాజినేషన్ యు ఇమాజిన్ అండ్ ఇట్ అపియర్స్ ట్రూ ఇట్ ఈస్ ది మిస్టరీ ఆఫ్ ది మైండ్ దట్ ఇట్స్ ఇమాజినేషన్స్ అపియర్ రియల్ అది అది దాని రహస్యం అది మైండ్ చేసే ఇమాజినేషను సత్యమనే భ్రమ కలిగిస్తుంది కాబట్టి వాస్తవంలో ఇవేమీ భయం కానీ రాగం కానీ ద్వేషం కానీ ఏమీ లేనేలేవు ఇప్పుడు రాహుకేతువులు సూర్యోపరాగము సూర్యుణ్ణి కప్పివేసినాయి రాహుకేతువులు ఇప్పుడు రాహువుకేతువు ఎక్కడున్నారు సూర్యుణ్ణి ఎక్కడ కప్పేసాయో ఏం కప్పేసాయో మీరు చెప్పండి నాకు రాహువుకేతువు ఎక్కడ ఎక్కడున్నాయి నేడా ఉన్నట్ట లేనట్ట నేడంటే ఉన్నదానికి నేడంటారా లేని దానికి నేడంటారా లేదు రాహువు కేతువు యథార్థంగా లేవు ఉన్నాయని మీరు స్వీకరిస్తే రాహు ఉన్నాడు కేతువు ఉన్నాడు అని మీరు స్వీకరించి ఈ రాహు నల్లని పంచి కట్టుకుని నల్లని కండువా వేసుకుని నల్లని కిరీటం పెట్టుకుంటాడు అంటే అది ఇంక ఇప్పుడు బిగుసుకుపోయిందంటే ఇంకా దాన్ని ఇటోటో కదల్చడానికి లేకుండా కృష్ణాం వరధరం రాహుం అని వాష్పు శ్లోకం పెట్టేస్తే అయిపోయింది అంతే వాడు బీసుకుపోయాడు జీవితంలో ఇటు అటు బెసగడానికి లేకుండా అయిపోయాడు నేనంటాను ఏటి రాహువు నాకు చూపించు రాహు ఎక్కడున్నాడు నేల మీద ఉన్నాడా సూర్యుల్లో ఉన్నాడా ఎక్కడున్నాడు చెప్పండి మీరు రాహు కాబట్టి సూర్యుడికి గ్రహణం లేదు రాహుకేతువులు వాస్తవం కావు దే ఛాయాగ్రహములు ఛాయాగ్రహములు అంటే దేర్ ఇస్ నో సచ్ థింగ్ అని అర్థం అండి మన మన మన ఆత్మ అనే సూర్యుడికి పట్టిన రాహుకేతువులు రాగద్వేషములే రాగద్వేషములే ఆత్మ అనే సూర్యుడికి పట్టిన గ్రహణములు మీరు రాహుకేతువులు ఛాయాగ్రహములు అవి వాస్తవంగా ఉన్నవి కాదు శుక్రుడు ఇవన్నీ ఉన్నవి ఉన్నవంటే వ్యావహారికంగానైనా ఉన్నాయి రాహుకేతువులు ఉన్నవి కూడా కాదు ఆ నీడకి రాహువు కేతువు అని పేరు పెట్టారు వాటికి ఛాయాగ్రహములని భాగవతంలో రాహువు లేడు అలా చెప్తారు కథ అక్కడ సూర్యుడి మీద ఏమీ ఉండదు నీడకే పేరు ఆ నీడ కూడా సూర్యుడి మీద ఉండదు అండి సూర్యుడి మీద నీడ ఉంటుందండి దీపానికే ఉండదు నీడ ఇంక సూర్యుడికి నీడ ఏమిటి ఆ నీడ కూడా మన కళ్ళ మీద ఉంటుంది ఆ ఇపోజీ ఏదో ఉంటుందో ఆ నీడ అది మన కళ్ళకి భూమి మీద నిలబడి చూసి వాడి కళ్ళలో ఉంటుందా నీడా కాబట్టి రాహుకేతువులు సూర్యుడికి గ్రహణం ఎట్టిదో ఆత్ ఇప్పుడు నేను రాహుకేతువులు ఏదో జ్యోతిషం చెప్తున్నాను అనుకున్నారు ఆత్మ అనే సూర్యుడికి పట్టినటువంటి గ్రహణమే రాగద్వేషములు భయము ఇవి అవి ఉన్నవి కావు లేనివి కావు మీరు ఉన్నవి అని అనుకుంటుంటే ఉన్నట్టే లెక్క అవి వాటిని పరీక్ష చేసి లేవు అని తెలుసుకుంటే లేవు అంటే కాబట్టి ఈ భేదం ఏదో మాకు వ్యవహారంలో ఉంది కాబట్టి మేమేమో ఈ ఆత్మ భేదాన్ని అంగీకరిస్తాము అని మాట్లాడేవాళ్ళు వస్తుతత్వం తెలుసున్నవాళ్ళు కాదు ఆ శ్లోకం పూర్తయిందండి తర్వాత శ్లోకం నా ఆకాశ ఆకాశ శ్లోకం అయిందనుకుంటే అవలేదని మనకి తెలుస్తున్నాను మళ్ళీ ఆకాశవో ఘటాకాశం ఉంటున్నాడు కదా ఇలా వికారవయవ నైవాత్మన సదా జీవ వికారథ ఇది ఇంకొక ఇష్యూని టేకప్ చేస్తున్నారు ఇప్పుడు వ్యవస్థ అనే అద్వైత విరోధ యుక్తిని టేకప్ చేసి ఖండించారు ఇప్పుడు ఇంకొక ఇష్యూ ఈ వికారము మూలము ఈ వల్యూషను ఇలాంటి ఇష్యూస్ ఇవ్వకుండా ఉంటాయి దాని మీద ఈ శ్లోకం వస్తుంది దీని అవతారిక చూద్దాము నను తత్ర పరమార్థకృత ఏవటాకాశాదిషు రూపకార్యాది భేద వ్యవహార ఇది ఇప్పుడు ఘటాకాశం ఉందండి ఘటాకాశమునకు రూపం ఉంది దానివల్ల జరిగే ఒక కార్యముంది పని దానికి ఒక సమాఖ్య ఉంది ఈ రూపము కార్యము సమాఖ్య ఉంది కాబట్టి ఘట ఉన్నది ఘటాకాశము ఇవి ఉన్నాయి కాబట్టి ఘటాకాశములు వేరువేరుని కానీ లేక ఘటాకాశము మహాకాశము కంటే విడిపోయింది అని కానీ చెప్పడానికి వీల్లేదు అని ఇంతవరకు చర్చించాం ఇప్పుడు మనం ఇంతదాకా చర్చి దానికి దీనికి సంబంధం ఉన్న చిన్న భేదం ఈ ఘటాకాశము కరకాశము మఠాకాశము అనే భేదములను బట్టి మహాకాశంలో భేదము రాదు అని చూసాం ఇప్పుడు సరే ఈ భేదాలను అలాంటి పెట్టండి ఘటాకాశం తీసుకోండి ఇదిగో ఘటాకాశం ఇది ఘటం కదా ఘటాకాశం అంటే ఇది ఘటాకాశం దీన్ని కంబుగ్రీవము అంటారు మెడ ఈ మెడ ఏం చేస్తుందంటే ఒక బౌండరీలాగా యాక్ట్ చేస్తుంది మహాకాశం ఇది ఇది ఘటాకాశం ఘటాకాశం ఎక్కడ ఇక్కడ ఆరంభమైంది మెడ దగ్గర ఆరంభమై లోపలికి వెళ్ళిపోయింది మహాకాశం ఈ మెడ దగ్గర ప్రారంభమై పైకి వెళ్ళింది ఇప్పుడు ఇది ఘటాకాశము ఇది మహాకాశం ఇప్పుడు ఈ ఘటాకాశము మహాకాశం నుంచే వచ్చింది మహాకాశం నుంచే వచ్చింది కానీ మా ఇప్పుడు తల్లి నుంచి బిడ్డ వచ్చింది అనుకోండి అప్పుడు తల్లి వేరు బిడ్డ వేరు తల్లి నుంచి బిడ్డ వచ్చింది కాబట్టి బిడ్డ తల్లి ఒక్కటే అని ఎక్కడైనా ఉందా సిద్ధాంతం అలాగా లేదు కదా బిడ వేరు తల్లి వేరు బిడ యొక్క ఆహారం వేరు తల్లి యొక్క ఆహారం వేరు ఈ రేషన్ కార్డులో ఇద్దరు పేర్లు కూడా వేస్తారు కాబట్టి ఒకటే అలా అవుతుంది కదా దాని నుంచి ఇది వచ్చింది కాబట్టి ఒకటే అయిపోతుందంటే అలాగే ఈ ఘటాకాశము మహాకాశం నుంచి వచ్చింది కాబట్టి ఘటాకాశం వేరు మహాకాశం వేరు జీవుడు వేరు పరమాత్మ వేరు అని ఆర్గ్యుమెంట్ ఇప్పుడు ఈ ఘటాకాశం మహాకాశం నుంచి వచ్చింది అన్నావు కదా ఎలా వచ్చింది మహాకాశంలో పరిణామము పరిణామము అంటే పాలల్లో తోడు వేస్తే పాలు పెరుగు కింద మారుతాయి అటువంటి పరిణామము వచ్చిందనుకోండి అప్పుడు దాన్ని ఏమంటారంటే పాలు పరిణామమును చింది పెరుగు అయినది అప్పుడు పెరుగుకి వికారము పేరు వేదాంతంలో అలా వికారం అంటే ఇవి కాదు ఓకే వికారము పేరు పాల వికారము పెరుగు ఆ విధంగా మహాకాశము యొక్క వికారము ఘటాకాశము అని అలా చెప్పారనుకోండి అప్పుడు ఘటాకాశం వేరు మహాకాశం వేరు పెరుగు వేరు పాలు వేరు అన్నట్టుగా అలా ఏమైనా మహాకాశంలో పరిణామం వచ్చి ఘటాకాశం అనే వికారం పుట్టిందని అంటావా అని ఒక ప్రశ్న వేశారు ఆన్సర్ నో అని చెప్పాలి ఏమండే లేదా ఇప్పుడు జలాశయంలో నీరుంది ఓ చెంబు పట్టుకెళ్ళి నీళ్లు తెచ్చుకొచ్చారు ఈ చెంబులో నీళ్లు వేరు జలాశయంలో నీళ్లు వేరు అదే ద్రవం ఆ ద్రవ ద్రవ్యం లిక్విడ్ ద్రవద్రవ్యం అంటారు ఈ ద్రవ్యానికి అవయవాలు ఉంటాయి సవయవ ద్రవ్యము కాబట్టి అవయవాలు ఉన్నప్పుడు దాన్ని మొక్కలు చేయొచ్చు ఓ పార్టీ వలకి ఆ రకంగా ఇది అవయవము ఈ ఘటల్లో ఉండే జలము జలాశయములోని జలము యొక్క ఒక అవయవము దాని నుంచి వచ్చింది దాని నుంచి సెపరేట్ అయి వచ్చింది ఆ రకంగా మహాకాశం నుంచి ఒక మొక్క సెపరేట్ అయ్యి దీంట్లోకి ఘటాకాశంగా వచ్చిందా నో ఎందుకని మహాకాశము నేరావయవము కాబట్టి మహాకాశం నుంచి ఘటాకాశం పుట్టిందన్నప్పుడు అయితే ఘటాకాశం మహాకాశం నుంచి వచ్చిన వికారమైనా కావాలి లేక అవయవమైనా కావాలి ఇది వికారము కాదు అవయవము కాదు అంటే ఏం ఘటాకాశం అనేది మహాకాశం కంటే భిన్నంగా ఏదీ లేదు అయితే వికారమేనా అవ్వాలి లేకపోతే అవయవమేనా అవ్వాలి వికారావయమౌ నా ఆకాశస్యటాకాశ వికారావయమౌ నా అదేవిధంగా పరమాత్మ చైతన్యము శుద్ధ చైతన్యము దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతమైన చైతన్యమేది కలదో అది పరమాత్మ జీవుడు కూడా చైతన్యమే ఈ జీవచైతన్యము పరమాత్మ చైతన్యం నుంచి వచ్చింది అంటాడు వీడు వచ్చినప్పుడు పరమాత్మ చైతన్యంలో వికారమైన జీవ చైతన్యమా లేక పరమాత్మ చైతన్యానికి అవయవమైన జీవ అంటే చూడవయా చైతన్యంలో అవయవాలు ఉండవు వికారములు ఉండవు పరిణామము ఉండదు కాబట్టి జీవుడు అనేవాడు ఈశ్వరుని కంటే భిన్నంగా లేడు నీ దృష్టి ఘటం మీద ఉండబట్టి ఘటాకాశము భిన్నమన్నీ కనిపిస్తోంది అలాగే దృష్టి దేహం మీద ఉండబట్టి దేహమునందు అవచ్ఛిన్నమైన చైతన్యం పరమాత్మ చైతన్యం కంటే భిన్నమన్నీ కనిపిస్తోంది నీ అజ్ఞానం చేత అలా అనిపిస్తోంది తప్ప వాస్తవంలో జీవుడు పరమాత్మ యొక్క వికారము కాదు అవయవము కాదు నేను మొత్తం తాత్పర్యమంతా మీకు చెప్పేశాను మళ్ళీ శ్లో మళ్ళీ క్లాస్లో భాషం చదివేస్తే ఆ శ్లోకం పూర్తాను పూర్ణమిదం oh, పూర్ణమాదా